మనలో ఒక అష్ట పాశములతో బంధించబడేటటువంటి బుద్ధి పశువులాగా ఉంది ఆ బంధించబడే బుద్ధే ఆ పాశం ఏమిటంటే రాగద్వేషాలు వేరే ఇంకేం లేదు ఈ పాశం ఒక పేరు ఉంది అది ఏమిటంటే రాగద్వేషం ఈ రాగద్వేషములనే పాశం చేత కట్టువేయబడేటటువంటి పశువులు ఉంటాడనమాట ఈ బుద్ధి స్థానం ఇక్కడి నుంచి ఎప్పటికైనా సరే ఎదగాలి వీడు ఆత్మానంద స్థితికి ఎదగాలి ఎదగాలంటే వీడు బుద్ధి ఏం చేస్తుందంటే ఒకటి భయాన్నైనా చూపిస్తుంది లేదంటే అబ్బా ఇప్పుడు అంత టైం లేదులేండి అంటాడు వీడు ఏదన్నా చెప్పండి వాడికి అంత టైం లేదండి కాస్త ఏదన్నా వేదాంత స్తోత్రాలు నేర్చుకోరన్నాయినా కాస్త అద్వైత స్తోత్రత్నాలు నేర్చుకునయినా శంకర భగవద్పాదులు చెప్పి తెలుసుకొనైనా భగవద్గీత శంకర భాష్యం రోజుకో రెండు శ్లోకాలన్నా చదవయ్యా టైం లేదండి ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే టైం లేదు ఏమిటి టైం లేదు వీడికి దేనికి టైం లేదు గాలి తీసుకోవడానికి టైం లేదా ఇంద్రియ విషయాలను అనుభవించడానికి టైం తన జీవితంలో ఏది వాయిదా వేశాడు గనక కానీ భగవద్గీత శంకర భాషను చెప్తే చాలండి బాబు ప్యాంట్ అనే టైం లేదు గుర్తొస్తుంది ఇలాగా మూడవ అంశం ఏంటంటే బుద్ధి లోపల నుంచి అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అని చెప్తుంది ఉదాహరణ చెప్తాను వెంకటేశ్వర స్వామికి వజ్ర ఖచ్చిత కవచం ఉంటుంది అలాంటి కవచం కూడా తయారు చేయించుకున్నావు అనుకున్నావు నువ్వు ఎవరైనా అట్లాంటి కవచాన్ని ఒకటి పైనుంచి కిందకి వజ్ర ఖచ్చిత కవచాన్ని తయారు చేయించుకున్నావా అనుకున్నారు అనుకోండి వెంటనే బుద్ధి ఏం చెప్తుంది ఇప్పుడు అంత అవసరమా మనకి బుద్ధి వేసేటటువంటి మూడు అనమాట ఇవి కాబట్టి ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా లక్ష్యం దిశగా వాడాలి ఇప్పుడు ఇది విషయానందం వైపు మాట్లాడ దీని మనం ఉల్టా ఆత్మజ్ఞానం వైపు వీటినే వాడచ్చు విషయాన్ని పుచ్చుకుంటే విషాన్ని పుచ్చుకున్నట్టుగా భయపడేటట్లుగా నువ్వు ఎదగొచ్చు తిరిగితేమైనప్పుడు విషయ విషధరీ ఇహే విషయాల్లో పడటిక ఇది మృత్యు భయాన్ని కలిగిస్తుందని భయంకరమైనటువంటి మృత్యు భయాన్ని కలిగిస్తుంది అన్ని భయాల్లోకి ఉత్తమమైన భయం ఏమిటంటే మృత్యు భయమే ఇంకేం లేదు ఉత్తమ భయం అని ఎందుకంటున్నానంటే అది నీకు ఉత్తమగతినే ఇస్తుంది కాబట్టి మృత్యు ఎప్పుడు కూడా అధమగతిని ఇవ్వదండి ఉత్తమ గతినే ఇస్తుంది నీకు పరిణామకారకమై ఉంటుంది అలా సృష్టి తయారు చేయబడింది గమనిస్తే ఎవరైతే ఈ మృత్యుంజయత్వాన్ని లక్షిస్తారో మృత్యు భయాన్ని పోగొట్టుకోదలుచుకుంటారో వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎప్పటికీ పుట్టలేదని తెలుసుకోవాలి ఎందుకని భగవద్గీత చెప్పింది పరమాత్మ చెప్పాడు జాతస్య ధృవో మృత్యుహూ నువ్వు పుట్టేవన్న అభిప్రాయం కనుక నీకుంటే నువ్వు పోక తప్పదు బాబు అది ఎవ్వరు ఆపలేదు సరే ఏమండి నేను ఎలా అయినా పోకూడదు అనే వాళ్ళందరూ కూడా అసురజాతికి చెందినటువంటి వాళ్ళు ఇది కూడా మనం విచారణ చేసాం ఈ మానవుడికి దేహాభిమానం ఎప్పుడైతే ఉంటుందో నేను పోకూడదు నేను పోకూడదు నేను ఎప్పటికీ పోకూడదు అని ఉంటాడు సరే వీడు ఎన్ని వేల సంవత్సరాలైనా పోక తప్పదు ఎన్ని వేల సంవత్సరాలను అయినా సరే ఉన్నా సరే ఆ అసురుడిగా ఉండవలసిందే మృత్యు భయం చేత బాధించబడవలసిందే నీతో పాటు కులక్షయం కూడా కాక తప్పదు ఇంకా మిగిలిన జనాభా కూడా పోతారన్న సమాజం కూడా పోతుంది ఇట్లా తాను తనను ఆశ్రయించిన వాళ్ళతో సహా పోగొట్టేటటువంటి మృత్యు భయం అనేటటువంటి ప్రమాదం ఎంత సమస్యాత్మకం అంటే ప్రపంచ యుద్ధం అంత సమస్యాత్మకం సరే ఇంకా మనం ఆలోచిస్తే ఈ భయాన్ని ఎవరైతే వాళ్ళు సమయం ఇవ్వగలుగుతారండి అంటే అర్థం ఏమిటి అది నీకు అవసరమని తెలియాలి మొట్టమొదటి నాకు ఆత్మానందమే ప్రథమ అవసరము అని గుర్తించాలి తర్వాత ఏం చేయాలి దానికోసమే సమయం కేటాయించాలి కనీసం నాలుగు సంఖ్యలలో సమయం కేటాయించాలి మిగిలిన టైం అంతా నానేదో అన్నం వండుకోవాలండి బాబోయ్ ఉద్యోగానికి వెళ్ళాలండి బాబోయ్ డబ్బులు సంపాదించకపోతే అన్నవి వస్తుంది అండి బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ అనే అంశాలన్నింటికి పోనీ మిగిలిన సమయంలో కేటాయించామనుకుంటున్నాం చూడండి కొంతమంది ఏం చెప్పినా అమ్మబాబోయ్ అమ్మోయ్య బాబోయ్ బాబోయ్ అంటున్నాడు వాడికి భయం ఎక్కువ ఇప్పుడు ఏదన్నా చెప్పు బాబోయ్ అది నా కొద్ది బాబోయ్ అంటుంటారు ఏమిట్రా అమ్మో నాకు భయం అండి ఇది చేయిరా అది ఏది చెప్పినా వాడికి భయమే ఇలా మానవ జీవితంలో ఈ మూడింటి చేత బాధించబడేటటువంటి విజ్ఞానమయ ఎదిగి ఆత్మానందం కోసమే ఈ మూడు ఉపయోగపడే స్థాయికి మొట్టమొదటి వికాసం రావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందుకని మనకేం చేశారు ర్మ మార్గం ద్వారా భయాన్ని పోగొడతారు భక్తి మార్గం ద్వారా నువ్వు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తావు జ్ఞాన మార్గం ద్వారా నీ అవసరం ఏమిటో నీ గుర్తు చేస్తా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ ప్రాథమికమైన అవసరం ప్రధానమైన అవసరం ఏమిటో నీకు తెలియజెప్పేదే జ్ఞాన మార్గం సమయం లేదన్నవాడు చేత వాడు ఇరవై నాలుగు గంటల క్యూలో చేస్తాడు వెంకటేశ్వర నాకే అవన్నీ నా అస్సలు స్వామిని ఒక గంటల్లో దర్శనం చేసుకు వచ్చేద్దామని వెళ్తాడు ఆహా నీ ఇరవై నాలుగు గంటలైనా దర్శనం అవ్వదు వెళ్ళి కూర్చుంటాడు అంతే ఇంతే సంగతులు